కీర్తన సంఖ్య రెండు వందల అరవై ఆరు కలదొక్కటే గురి కమలాక్షని కరుణ ఇలాండి నాను ఎంచుకేరీ మనసులోనికి గురి మాధవానీ గురిదర్శనము తను చూపులకు గురి కమలాక్షనీ రూపు పనులెన్ని గలిగిన పట్టకు నా నేరమీ చేతులు రెంటికి గురి చేసేటి నీ పూజలు నీతి నా నాలిక గురి నీ నామము కాతరపునుదిటికి గల తిరుమణి గురి పాతకు పునావలన పట్టకు మీ నేరము కిహపరాలకు గురి శరణాగతి सहजमात्मकुरी सततभक्ति महिला मनती नेलिवी बहुविध मुलनींक भट्ट कुकुमी